అమ్మమ్మ అంటారా తాతమ్మన్ అంటారా సరే కాశీ అంటారా రామేశ్వరం అంటారా సరే అమెరికా అంటారా ఇండియా అంటారా సరే ఆకాశం అంటారా భూమి అంటారా అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి ఎన్ని ప్రశ్నలు అడిగిన ఆన్సర్ ఇదే నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహం కేవల చెన్మాత్ర బ్రహ్మాహం కేవల సన్మాత్ర బ్రహ్మాహం అస్మి ఫినిష్ అయిపోయి అన్ని ఆన్సర్లు చెప్పేశాం ఏమండి వంట వంట వండమంటారా లేదా ఇవాళ మీరేదో చెన్మాత్ర సన్మాత్ర అంటున్నారు వంట చేయమంటావా వద్దంటావా సరే అఖండైకరస చెన్మాత్ర బ్రహ్మాహం అస్మి బ్రహ్మముగా ఉండి అది పనులు చేసుకో ఎవరు చేయద్దన్నారు బ్రహ్మముగా ఉండే గాలి పీల్చు బ్రహ్మముగా ఉండే నీ శరీరాల్లో నువ్వు శరీరిగా ఉండు శరీరిగా ఉండి ఆ లక్షించు ఆ శరీరిని లక్షించాలంటే కనీస అర్హత ఏమి ఉండాలి బ్రహ్మమై ఉండాలి ఎందుకని శరీరే తెలియని వాడికి అశరీరేలా తెలుస్తుంది వాడికి నీ పనులన్నీ చేసుకో నువ్వు ఏం కావాలంటే అవన్నీ చేసుకో ఏమంటే కొండ తయారు చేయమంటారా పగలేయమంటారా తయారు చేసినా బ్రహ్మమే పగలేసినా కూడా బ్రహ్మమే ఏమండి ఎట్లయితే పనులు ఎట్లయితే చెప్పండి ఓహో పని కోసమే పుట్టావు ఓకే అలాగే కానీ ఇప్పుడు ఎవరు కాదన్నారు మానవులు చూడండి ప్రతి చోట మనం ఎక్కడ ఆగిపోతాం పని ఫలితం పని ఫలితం ఎందుకని మనకి నాలుగు మాటలు గుర్తురావు కాబట్టి మానవులు నిద్ర లేచేటప్పుడు నిద్రలోకి పోయేటప్పుడు ఆఖరికి దేహాంతర ప్రాప్తి కలిగేటప్పుడు కూడా ప్రతి క్షణం కూడా నిరంతరాభ్యాసం అభ్యాసానికి మూడు లక్షణాలు ఉన్నాయండి దీర్ఘ నిరంతరాభ్యాసం ఇంకేం చెప్పండి మూడో అభ్యాసం చెప్పండి అఖండ దీర్ఘమైన అభ్యాసం చేయాలి ఎంతకాలం చేయమంటారండి నన్ను ఈ నాలుగు మాటలు ఈ నిర్ణయం నాకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండాలండి దీర్ఘకాలం ఉండాలి ఏమండి అంతరాయంగా ఉండాలా నిరంతరాయంగా ఉండాలి జ్ఞానం అనేది నిరంతరాయంగా ఉండాలి ఇంకెలా ఉండాలి హైయెస్ట్ క్వాలిటీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట హయ్యెస్ట్ క్వాలిటీతో ఉండాలి జ్ఞానం కూడా దాని ఏమంటారు ఉత్తమ నిష్ట దీర్ఘ అభ్యాసము నిరంతరాభ్యాసము ఉత్తమ నిష్ఠ ఈ మూడు ఉండాలి అభ్యాసంలో ఈ మూడింటికి స్వధర్మం అని పేరు ఒకటి గుర్తు పెట్టుకుందాం ఒక అబ్బాయి వాళ్ళ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోతే ఆ అంత్యేష్టి నిర్వహించాడు చక్కగా నిర్వహించి చక్కగా శ్మశానంలో స్వర్గపురిలో ఆ చివరి కార్యక్రమం అంతా నిర్వహించాడు అబ్బాయి బాగా యాభై మంది మధ్యలో అందరూ కలిసి వెళ్ళారు ఆ చివరి నిర్వహణ అంతా పూర్తి చేశారు ఇంటికి తిరిగి వచ్చారు అందరూ ఏమన్నారు అబ్బా చాలా బాగా జరిగిందండి అంత్యష్ స్వర్గారోహణ పర్వం బాగా జరిగింది జాగ్రత్తగా పంపించేసి అయింది మన వాళ్ళందరూ కూడా చాలా బాగా తమ తమ ధర్మాన్ని చక్కగా నిర్వహించారు అన్నా ఇప్పుడు ఆ తండ్రి శరీరంలో విగత జీవుడే ఉన్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి ప్రశంసలు వచ్చినాయి అదే సజీవుడై ఉన్నాడు చైతన్యం అందులో ఉంది ఇంకా అప్పుడు ఇదే పని చేశాడు అనుకోండి ఏమైంది కోర్టులో పెట్టి మూడు వందల రెండు త్రీ నాట్ టూ చూడండి చైతన్య స్పర్శ ఉంటేనేమో ఇలా జరిగింది చైతన్య స్పర్శ లేకపోతే ఎంత గొప్పగా చేశాడు చూడండి ఈ శరీరానికి ఇప్పుడు విలువ దేంతో వచ్చింది ఆ చైతన్యం ఉంటేనే వచ్చింది లేకపోతే ఈ శరీరానికి పెద్ద విలువే లేదు కానీ శరీరం లేకుండా చైతన్యం ఏమైనా పని ఫలితాన్ని సాధిస్తుందా అంటే అర్థం ఏమిటి ఏ భూమి కని వరకు చూడాలి ఏ తలాన్ని ఎక్కడ వరకు చూడాలి ఏ నిర్ణయాన్ని ఎక్కడ వరకు అన్వయం చేయాలి అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి క్రియ అద్వైతం నా కుర్యాదు క్రియలు అద్వైతం పనికిరాదు అంటే అర్థం ఏంటి అమ్మాయిగా ఉన్నప్పుడు అమ్మమ్మగా పనిచేస్తానంటే కుదురుతుందే నాట్ పాసిబుల్ ఎందుకని ఆ తెలివి లేదు ఆ పరిణామం లేదు ఆ జ్ఞానం లేదు అమ్మాయి అమ్మాయే అమ్మమ్మ అమ్మమ్మే నాట్ పాసిబుల్ కొడుకు కొడుకే తాత తాతే మనవడు మనవడే తాత తాతే మనవడు తాత అలా ఎలా ఉంటాడు ఉండగలిగేంత తెలియదు ఎందుకని వాడు కావేయబడలేదు మాగేయబడలేదు పండు పండలేదు పండితే తాతయ్యాడు ఇప్పుడు ఇంతకు తలపులు పండాలా తలలు పండాలా అన్నది ప్రశ్న తలపులు పండితే ఏమయ్యాడు అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మా అహమస్మి కేవల చిన్మాత్ర బ్రహ్మాహమస్మి కేవల సన్మాత్ర బ్రహ్మాహం అస్మి ఇది తలపులు పండటం అంటే తలలు పండడం అంటే మాటి మాటికి తల్లబడుతూ ఉంటుంది మాడి మాటికి నల్ల పడుతూ ఉంటుంది